ూడు విజాతుల శరీర గుణములు జాతి శరీరము సరిదోడని చెడు ఆ తుమ పరిశుద్ధం విప్పుడును అది నిర్దోషం బనాది ఈతల హరి విజ్ఞానపు దాస్యం విధి ఒక్కటి పోసు హరిందరిలోనంతరాత్ముడి ధరణి జాతి భేదములించిన పరమయోగిలీ భావము అష్టమదముభవని కారణిమాని ధరణిలో నభరతత్వజ్ఞానము ధర్మ మూలమే సుజాతి లౌకిక వైదిక లంపటులకు కైకొను నవస్య కర్తవ్యంబులు శ్రీకాంతుండు శ్రీ వెంకటపతి చేసిన సంపాదమిందరికి మేకొన్ని ఇన్నియు వారికి మీ నామే సుజాతి